రుమల లీలామృతం పదమూడవ అధ్యాయం జాతక పక్ష జన్మ మూడు సార్లు యజ్ఞదేవ ఒక మహారాష్ట్ర బ్రాహ్మణుడు చాలా ధార్మికుడు సాత్వికుడు అతని భార్య సుమతి పేరుకే ప్రవర్తనలో దుర్మతి కొడుకు కూడా నికృష్టుడు కొడుకుకు ఉండదగని అవలక్షణాలన్నీ ఉంటాయి పంచ అతనిలోనే ఉన్నాయి మద్యపానం దుష్ట స్త్రీ సంగమం బ్రహ్మహత్య దొంగతనం ఈ నాలుగు పాపాలు చేసే వాళ్లతో స్నేహంగా ఉండటం అనేవే పంచమహాపాతకాలు కొడుకుని అతనిని ప్రోత్సహించే భార్యను సన్మార్గంలోకి దేవటానికి యజ్ఞదేవ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు చివరికి దూర్వాస మహర్షి దగ్గరకు వెళ్లి తన బోడు వెళ్లబుచ్చుకుని వారిని ఉద్ధరించమని అడుగుతాడు ఆయనిచ్చిన సలహా మేరకు సుమతిని కొడుకుని వెంకటాచలానికి తీసుకువెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి వారి ఉద్ధారానికి దోహదపడతాడు హేమాంగ ఒక మంచి మహారాజు దానశీలు అతడు చేసిన దానాల గురించి స్కాంద పురాణంలో వేదవ్యాసుల వారు అపూర్వంగా వర్ణిస్తారు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో సాగరంలో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులు దానం చేశాడు వీటితో పాటు బ్రాహ్మణులకు పేదలకు వికలాంగులకు కావలసినంతగా బంగారం వజ్రాలు భూములు ఇళ్లు విపరీతంగా దానం చేశాడు కానీ అతనిలో ఒక దోషం ఉందని పురాణం చెప్తోంది మన దృష్టిలో అది దోషంగా కనిపించకపోవచ్చు గాని శాస్త్రం దృష్టిలో అది దోషమేనట అతడు జలదానం చేయలేదు ఎన్ని దానాలు చేసినా ఎవరికి నీరు దానంగా ఇవ్వలేదు దూరం నుండి ఎండలో వచ్చిన వారికి దాహర్తులైనప్పటికీ నీరు దానం చేయలేదు ఇతర దానాలు ఎన్నో ఇచ్చేవాడు నీరు ఎవరైనా ఇస్తారు ఎక్కడైనా దొరుకుతుంది నీరు దానమిచ్చేదేమిటి నేను మహారాజును నా హోదాకు దగ్గట్టు గో కనక దానాలు చేయాలి గాని అని అతని భావన దీనితో పాటు ఇంకొక దోషం అతనిలో ఉండేదట దానమిచ్చేటప్పుడు అందరినీ సమానంగా చూడటం పాత్రుల అపాత్రుల అన్న విషయం ఆలోచించేవాడు కాదు పండితులకు సద్బ్రాహ్మణులకు బ్రహ్మబంధువులకు పేదలకు వికలాంగులకు సమాన సత్కారం మంచి పండితులను ప్రాముఖ్యం లేదు అంతేగాక నిజమైన పాండిత్యం లేకపోయినా డాంబికాలు దర్పాలు దుష్టులైన బ్రాహ్మణులను కూడా విచరించకుండా దానాలు చేశాడు అలా అయోగ్యులకు దానం చేయడం అనే దోషం అతనికి అంటుకుంది శాస్త్ర గౌరవం ఆదరణ యోగ్యత చూసి యోగ్యులకు మాత్రమే దానంగాని సత్కారం గాని చేయాలి అందున మహారాజుగా సన్మానాలు దానాలు చేసేటప్పుడు సమాజం అంతా చూస్తుంది కాబట్టి యోగ్యులకు మాత్రమే సత్కారాలు సన్మానాలు చేయాలి అన్నార్థులు వికలాంగులకు యోగ్యత లేని వారికి ఎవరికైనా సహాయం చేయకూడదనే అర్థం కాదు అవసరం ఉందనుకుంటే ఎవరికైనా స్నేహపూర్వకంగా ఇతోధిక సహాయం చేయవచ్చు దుష్టులకు సహాయం చేయడం పాపం కానీ దుష్టులైనా ఎవరైనా అన్నార్థులకు భోజనం నీరు ఇచ్చి తృప్తిపరచడం ధర్మం మనం బేదవారని ధర్మం చేస్తూ ఉంటాం మనకు చాలా మందికి ఆ డబ్బుతో ఆ బిచ్చగాడు ఏం చేస్తున్నాడో తెలియకపోవచ్చు తెలిసిన ధర్మం చేయడం మన కర్తవ్యం వాడేం చేసుకుంటే వాడి కర్మ అని చాలా మంది అనుకుంటారు శాస్త్రం అంత సులభంగా దయతో మనలను వదలదు మనం దానం చేసిన ధనంతో తీసుకున్న దుష్టకర్మలు చేస్తే ఆ పాపంలో మన భాగం మనకు అని శాస్త్రం యోగ్యత తెలుసుకుని యోగ్యులకు మాత్రం దానం ఇవ్వటం వలన మన కర్తవ్యం అలా ఆలోచించకుండా తెలిసి నిర్లక్ష్యంతోనూ లేదా అందరినీ సమానంగా చూడటం మన ధర్మం అన్న అజ్ఞానంతోనూ అయోగ్యులకు దానం చేస్తే మహాపాపం దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం అనే పాపం చేస్తే జాతక పక్షి జన్మ మూడు సార్లు వస్తుందని శాస్త్రం అంతటి దాన చేసిన హేమాంగుడు చేసిన దోషాలకు పాపం అనుభవిస్తూ కుక్క గాడిద పంది వంటి నీచి జన్మలు ఎన్నో వచ్చి తరువాత బలి జన్మ వస్తుంది శృతకీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు శృతకీర్తి ధర్మిష్ఠి నియమ నియమనిష్టలు కలవాడు మహాత్మల సేవ చేస్తుండేవాడు ఒకసారి ఆ రాజు ఇంటికి శృతదేవ అనే బ్రాహ్మణుడు వస్తాడు శృతదేవ మహాజ్ఞాని సాధకుడు రాజు ఆ బ్రాహ్మణుని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేసి పాదపూజ చేస్తాడు అందులో భాగంగా శృతకీర్తి దంపతులు శృతదేవకు పాద పాదపూజ శ్రద్ధగా చేసి తాంబూల దక్షిణలిచ్చి సత్కరిస్తారు ఆ బ్రాహ్మణుని పాదాల కడిగి రాజు తలపై జల్లుకుంటుంటే పైన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి ఆ బల్లికి ఆ జ్ఞానోదక స్పర్శతో పూర్వజన్మ స్మృతి వస్తుంది తాను హేమంగరాజునన్న స్పృహ వచ్చిన బల్లి శృతదేవను నేను చేసిన తప్పేమిటి అంత దాన ధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేమిటి కారణం చెప్పమని అడుగుతాడు దానికి శృతదేవ తన తపోశక్తితో హేమంగుని విషయం పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు ఎన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని తెలియక కాదు నిర్లక్ష్యంతో శాస్త్రం తెలిసిన జలదానం ఇచ్చేడేమిటన్న భావనతో అవసరం ఉన్న వారికి కూడా ఆ దానం చేయకపోవడం దోషం పాపమని చెప్తాడు యోగ్యత అర్హత విచారించకుండా దానం చేయటం ఇంకొక దోషం దుష్టులకు అయోగ్యులకు విచారించకుండా భూరిదానాలు చేయటం పుణ్యహేతువు కాదు పాపహేతువు అందుకే నీకి నీచ జన్మలు అని వివరిస్తాడు బల్లి జన్మలో నున్న హేమాంగుడు చాలా పశ్చాత్తపబడి మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం పాప మార్గం ఏమిటి అని శృతిదేవన్ అడుగుతాడు స్కాంద పురాణం విఫులంగా చెప్తుంది కరుణించిన అశ్రుతదేవ తన పుణ్యంలో ఒకరోజు తాను వెంకటాచల యాత్ర స్వామి పుష్కరిణి స్నానం శ్రీవరాహ దర్శనం శ్రీనివాస దర్శన ఫలం హేమాంగునికి దానం చేశాడు దానితోనే పాప ప్రక్షాళన అయినట్లు వెంటనే అతనికి బల్లి శరీరం నుండి విముపు కలిగి మంచి సాధనా శరీరం గల సాత్విక జన్మ వచ్చి ఉద్ధారమైనట్లు పురాణం చెప్తుంది మరి అతను చేసిన ఇతర దానాలు పుణ్యము ఏమైనట్లు చేసిన దోషాలకు ఆయా నీచ జన్మలు వచ్చినా చేసిన పుణ్యం వలనే శృతదేవ కరుణకు పాత్రుడు కావటం సాధనా శరీరం పొంది భగవత్ సాక్షాత్కారానికి దారితీయడం జరిగింది చేసిన పుణ్యానికి పుణ్యఫలం పాపానికి పాపఫలం రెండూ అనుభవించాల్సిందే ఏవో కొన్ని చిన్న చిన్న పాపాలకు ప్రాయశ్చిత్తాలున్నాయి కానీ మిగతావన్నీ అనుభవించాలన్నదే శాస్త్రం కలియుగంలో వెంకటాచల యాత్ర పుష్కరణి స్నానం శ్రీనివాస దర్శనంతో ఎంతటి పాపమైనా ప్రక్షాళన అవుతుందని పురాణం భక్తి శ్రద్ధ పశ్చాత్తాపం ముఖ్యం పుష్కరిణి స్నానం దర్శనం మాత్రమే చాలదు అది భక్తి శ్రద్ధలతో చేయాలి ఆ భక్తి ఎలా వస్తుంది జ్ఞానంతోనే భక్తి ఏ జ్ఞానం భగవంతుని మహాత్మ్య జ్ఞానమే అటువంటి భక్తినివ్వగలదు భగవంతుని మహాత్మ్యాన్ని చాటే ఈ పురాణాగాతులు వేంకటాచలం వెళ్ళినప్పుడు చేసిన పాపాలు ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపంతో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పారాయణం చేసి స్వామి దర్శనం చేయాలి వేద బ్రహ్మపురాణం దానం చేయటం వల్ల వచ్చే పుణ్యం ఏమిటో దాన మహత్వం ఏమిటో చెప్తుంది దానం ఎక్కడ చేసినా పుణ్యమే కానీ క్షేత్రాలలో తీర్థాలలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం దేవస్థానాలు భగవంతుని సన్నిధానం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మహాత్ములు దేవతలు సాధన చేసి సిద్ధి పొందిన క్షేత్రాలు పెద్దలు మహాయజ్ఞాలు పుణ్యకర్మలు చేసిన ప్రదేశాలు గంగాది తీర్థ ప్రదేశాలలో దానాలు మహాపుణ్యాన్ని ఇస్తాయి అందుకే మనం కాశీలో హరిద్వార్లో గయలో బదరీలో రామేశ్వరంలో రకరకాల దానాలు చేస్తాం ఈ క్షేత్రాల్లో తీర్థాల్లో తీర్థ విధి శ్రాద్ధ కర్మలు చేసి దశ దానాలు చేసే సంప్రదాయం పురాతనంగా ఉంది బ్రహ్మపురాణం ప్రత్యేకంగా వెంకటాచలంలో చేసిన దానాల మహిమ గురించి చెబుతుంది మిగతా క్షేత్రాలలో తీర్థాలలో చేసిన దానాల వెంకటాచలంలో దానం చేస్తే కోటి రెట్లు అధిక ఫలం అని ఆ మహత్యం తెలియబర్చేదే విష్ణు వృద్ధ కథ దేవస్వామి ఆచార్యులు జ్ఞాని సాధకుడు మంచి గురుకులాన్ని నడిపేవాడు మంది శిష్యులు అందులో ఒకడు విష్ణువృద్ధ అనే బ్రాహ్మణ బాలుడు జన్మాంతర ప్రారంధ కర్మావశంగా ఆ విష్ణువృద్ధకు దుష్టబుద్ధి కలిగింది తన గురుపత్నినే మోహించి అడ్డు గురువును సంహరించి గురుపత్ని అనుభవిస్తాడు బ్రహ్మహత్య గురుద్రోహం పరదారాగమనం సోత్తమద్రోహం ఇలా ఘోరమైన పాతకాలన్నీ వెంటాడి అతను చండకోలాహల అనే ఘోర నరకంలో పడతాడు సమస్త నరక యాతనలు అనుభవిస్తుంటాడు అతని కొడుకు వేద చాలా యోగ్యుడు జ్ఞాని తండ్రి చేసిన తప్పు దానివల్ల అతనికి కలిగిన దుర్గతి తెలుసుకుని తండ్రి ఉద్ధారం కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు పితృదేవతలకు పెట్టే శ్రేధాలతో పిండ ప్రధానాలతో వాటి అనుబంధ దానాలతో తండ్రికి సద్గతి కలుగుదు ఎందుకంటే తండ్రి చేసిన పాపాలు అటువంటివి అంత పెద్దది ప్రత్యేకంగా ఏదైనా చేసి తండ్రిని ఉద్ధారం చేయడం తన కర్తవ్యంగా భావిస్తాడు వేద పురాణ శాస్త్రాలు పరిశీలించి వెంకటాచలానికి వెళ్లి దీపదానం చేస్తే ఫలితం లభిస్తుందని తెలుసుకుంటాడు వేద అంత ధనకుడేమీ కాదు కానీ భక్తితో శ్రద్ధతో వెంకటాచలానికి వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని ఎంతో కాలం సేవించి కొండపై తండ్రిని ఉద్దేశించి శ్రాధకర్మ తీర్థ విధి ఆచరించి ఆలయంలో అధికారులకు అర్చకులకు దీపాలు కావలసిన నెయ్యి ఒక రాత్రి పగలు దేవస్థానంలో భగవంతుని గర్భాలయంతో సహా ఉన్న దీపాలకు కావలసిన సరంజామా అంతా తండ్రి తరఫున దానంగా ఇచ్చి అర్చకులను తన పేరు మీద తండ్రిని ఉద్దేశించి నందా దీపం పెట్టమని తన శక్యానుసారం దానం చేసి ప్రార్థిస్తాడు చివరికి యాత్ర పూర్తి చేసి కృష్ణార్పణ చెప్పినట్లు తండ్రి ఉద్ధారమైనట్లు బ్రహ్మపురాణం చెప్తుంది సంస్కృతంలో నూనె స్నేహ అనే గుణం ఉంటుందని ఆ స్నేహ గుణం ఉన్నంత వరకు దీపం వెలుగుతూ ఉంటుందని చెప్తారు అలాగే భగవత్ ప్రకాశం కావాలంటే మన మనసులో భక్తి అనే స్నేహ గుణం ఉండాలి అదే కారణంగా వేద యొక్క భక్తులలోని స్నేహ గుణం వల్ల నరకంలోని తండ్రికి జ్ఞాన ప్రకాశమై ఉద్ధారమవుతాడు తిరుమలలో శ్రద్ధాభక్తితో చేసిన చిన్న దీపదానానికి శక్తి అంతటిది దీపదానానికి తిరుమలలో అంత మహాత్వ్యం ఉందా దానానికి మహాత్వ్యం ఉంది తిరుమలలో విశేషంగా ఉంటుంది కానీ ఆ దానానికి ఆ విశేషం ఆ దానం చేసిన పద్ధతిలో ఉంటుంది ఏది చేసినా శ్రద్ధాభక్తులతో చేయాలి నీవు ఎంత ఇచ్చావన్నది కాదు ఎలాంటి భావనతో ఇచ్చావన్నది ముఖ్యం ఈ దీపదానం లాగానే భక్తి శ్రద్ధలతో చేసే ఇతర దానాలు పెద్దవైనా చిన్నవైనా అంటే భూదానం గోదానం సువర్ణదానం గ్రహదానం కన్యాదానం వీటికెంత మహాత్మ్యమో చెప్పనవసరం లేదు అంత శక్తి లేకపోతే వస్త్రదానం తృణమో ఫణమో పొలమో జలమో పాలు నెయ్యో ఇవ్వగలిగింది యోగ్యని చూసి శ్రద్ధతో దానం చేసి తరించడానికి తిరుమల క్షేత్రం మహదావకాశం ఇచ్చింది అక్కడ ఇచ్చే దానం హుండీల్లో వేసే ధనం కష్టార్జితము తాను ధార్మికంగా సంపాదించినదో పొందినదో అయి ఉండాలి తప్పుడు పనులు చేసి అక్రమార్జనలో భాగంగా భగవంతునికి సమర్పణ చేసి పుణ్యమా పాపమా అన్న ప్రశ్న ఈ రోజుల్లో తలెత్తోంది శాస్త్రం ఈ విషయంలో నిస్సందేహంగా నిష్కర్షగా చెప్తోంది అలా పాపపుసుముతో చేసే ఆ దానాలు పాపాన్ని కడిగి చేసిన పాపానికి ఫలం అనుభవించాల్సిందే కుండీలో వేసిన దాని ఫలం ఉండకపోదు పాపిస్ట్ దెబ్బైనా దానిని వదులుకోవడానికి సిద్ధమైనందుకు అంతకు తగిన ఫలం ఉంటుంది చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా వచ్చినదంతా ప్రాయశ్చిత్తంగా సమర్పిస్తే భగవద్ అనుగ్రహం తప్పక కలుగుతుంది